కీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఐదు తప్పది అర్ధమొకటి దాచిన ధనము సుండి విపరాదు చెప్పరాదు వేదమందునున్నది హరిభక్తి కలిగిన అతనికి మోక్షము పొరుగుననున్నటు పొసగినది దర్శన భక్తి చే ఇరవైన మోక్షము ఎదుటిది మక్కువ భాగవతాభిమాన మొగలవారికి అక్కరలేని మోక్షమరచేతిది నిక్కియాచార్యాభిమాన నిరతులైన వారికి తక్కక మోక్షమింతా దనలోనిది ఎంత ఏమేమి చదివినా ఎంతవారికైనా మోక్షమిందులోనిది వింతగా శ్రీ వెంకట విభుని సంకీర్తనవంతులకు మోక్షము వదనములోనిది